సంకీర్తన సంఖ్య యాభై ఆరు నగుబాట్లబడే నాజిహ్వా పగటున నిదివో పావనమాయ ఇలాతియించి పెంచువలే నలినలియనది నాజిహ్వా నలినోదరు శ్రీనామముదలచిన ఫలమునకిదివో పావనమాయ భ్రమపడి మాయపు పడతుల నమలి పడతులతమ్మలు నమలిచౌలుగుని నాజిహ అమరవంద్యుడగు హరిను జగ ప్రమదము చవి గుని పవనమాయా నెలతలపలు నెలతల పలు యోని ద్రవనదులను నలుగడనీదెను నాజిహ్వా అలసి వెంకట నగాధిపయనుజును పలికిన ఎంతని